డెభై ఏడు చేత చెట్టు వెలసిన రీతిగా చేత జన్మ కల్గుచుండు కర్మభ్రాంతి విడదు కలియుగాత్ములకెల్ల అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ప్రపంచమంతటికీ గల ముగ్గురు పురుషులలోనూ మధ్యపురుషుడవై అక్షరపురుషుడు అని పేరుగాంచి క్షరపురుషుని వద్ద నిలచిన ఓ ఆత్మ వినుము భూమి మీద విత్తనముచేత చెట్టు పుట్టుచున్నది అదేవిధముగా కర్మ కారణముచేత జీవునికి జన్మ కలుగుచున్నది ఇది సర్వధా సహజముగా జరుగుచున్న పని మనిషి పుట్టుచున్నప్పుడు సంతోషించువారు చనిపోవునప్పుడు బాధపడువారు చావు పుట్టుకలకు కారణమైనదొకటున్నదని అదియే కర్మ అని తెలియలేకున్నారు కలియుగాత్ములకు కర్మభ్రాంతి విడచి కర్మ యొక్క నిజరూపము తెలిసినప్పుడు మోక్షము పొందగలడు కర్మ అంటే ఏమిటో తెలియక కర్మను వేరువిధముగా ఊహించుకొని అన్ని కార్యములకు తన నిర్ణయమేనని తాను అనుకున్నట్లే చేయగలనని అనుకొను వారికి భ్రాంతి విడువదు సత్యము తెలియదు మోక్షము రాదు